విధి బాహ్యమునందు ఆ సామాగ్రిని సేకరించడము ఆ రకంగా భక్తి చేయటం విధి హృదయంలో ఏం పెద్ద ఫీలింగు ఏమి ఉండదు బాహ్యమునందు మాత్రం హడావుడు ఎక్కువగా ఉంటుంది అది చిన్న వయస్సు ఉంటుంది తర్వాత క్రమంగా ఏమవుతుందంటే విధి మీద ఉండే ఫోకస్ ఆ భావన మీదకి మారుతుంది దట్ ఈస్ ది గ్రోత్ దాన్ని రాగభక్తి అంట రాగ అంటే ప్రేమ ప్రేమభక్తి ప్రేమ రూపంగా ఉంటుంది తప్ప బాహ్యము నుండి ఏమి ఉండదు బాహ్యము నుండి ఏంటి ఈ విధి అంతే ఎంతకాలం చేస్తాడు కాబట్టి విధి అది ఈ పత్రాలన్నీ మోసకొచ్చి ఆ విఘ్నేశ్వరుల మీద కుమ్మరించి అదంతా ఏమీ చేయడు కానీ హృదయ పాత్రం బావ కలిగి ఉంటాడు దీజి ప్రోగ్రెస్ చాలామందికి తెలియదు ఇది ప్రోగ్రెస్ అని కాబట్టి వన్ హ్యాస్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ అధ్యాత్మములోకి రావాలదే లేకపోతే అది ఉపాసనే అవ్వదు ఎనీవే ఆ చంద్రబ్రహ్మను ఉపాసన ఆయన చెప్పబోయాడు ఈయన వద్దు ఆపేశాడు అంటే గుణాలు చెప్దామంటే ఆ గుణాలు కూడా నాకు తెలిసిన తెలియ తెలుసు అన్నాడు ఏమిటి ఆ గుణాలు ఇప్పుడు అన్ని మొత్తం కథంతా చెప్పరు ఇంకా అంతకు ముందు మంత్రంలో మీరు వ్యాఖ్యానం చేసుకోవటం బృహన్ అది ఓ గుణం దానికి అర్థం ఏమిటో తెలుసిన మహాన్ గొప్పవాడు అని అర్థం ఇంకా అంతకంటే వేరే అర్థమే ఉంటుంది బృహన్ బృహత్ అంటే నా బృహన్ అంటే పుల్లింగం అవి సో మహాన్ గొప్పవాడు అదో గుణం పాండర వాసాహ ఏమంటే చంద్రుడు వస్త్రాలు కట్టుకుంటా ఎలాంటి వస్త్రాలు కట్టుకుంటాడా ఎర్రవి కట్టుకుంటాడా నల్లవి కట్టుకుంటాడా తెల్లవి కట్టుకుంటాడా చెప్పండి మీరు తెల్లవి కట్టుకుంటాడు ఇంకేం కట్టుకుంటాడు సరస్వతీదేవి చీర తెల్లదా ఎర్రదా నల్లదా తెల్లది కట్టుకుంటుంది లక్ష్మీదేవి ఎర్రది ఖాళీ నల్లది వీళ్ళు అనుకుంటారు ముగ్గురు లేడీస్ మూడు రకరకాల చీరలు కొనుక్కుని కట్టుకుంటారు అనుకుంటారు అలాగేమీ కాదయా భక్తుడి భావనని బట్టి అదేవి రూపం ఉంటుంది భక్తుడి భావన జ్ఞానప్రధానంగా ఉంటే శుక్లము అంటే తెలుపు అంటే వాడు సత్వగుణ ప్రధానులు అంటే అత తల్లి నిన్ను భజంతు పుస్తకము ఏతం బట్టి అంటూ అలా ఉంటాడు వాడు ఇక రజో ఉంటాడు వాడికి ఎంతసేపు డబ్బులో కావాలి ఆ లిస్టు కూడా ఉంది ఎలాగంటే తమ్మహలక్ష్మీ అనపకారం ఎస్యా హిరణ్యం ప్రభూతం ప్రభూతం అంటే చాలా హిరణ్యం అంటే బంగారం చాలా బంగారం కావాలి ఎంత బంగారం కావాలి చాలా బంగారం కావాలండి ఏదో ఐదు ఆరు కేజీలు బంగారం ఒకటే ముట్టుకునండి అంత లేదు బంగారం పోలీై తులాలు చేసుకుంటాం అలాగే చాలా బంగారం కావాలి హిరణ్యం ప్రభూతం గావో కాకి టీ జున్ను కాఫీ టీనే కాదు జున్ను కూడా తింటూ ఉండాలి కాబట్టి ఆవులు అనేకం ఉంటే జున్ను ఇవన్నీ ఉంటాయి గావో దాస్యోశ్వాను చూసారా ఇవన్నారా దాస్య ఈ మంత్రాలు ట్రాన్స్లేట్ చేయకుండా ఉంటే అందరికీ క్షేమం వాటి అర్థం చెప్పడం ప్రారంభిస్తే ట్రబుల్లో పడతారు దాసీలు కావాలి దాస్య స్త్రీలింగం దాసులు కాదు దాసీలు కావాలి మెయిల్ సర్వెంట్స్ కావాలి మేల్ సర్వెంట్స్ మనకి రాదు ఎప్పుడూ కూడా మెయిడ్ సర్వెంట్ చేసిన దానికే పురుషుడు చేసిన దానికి తేడా ఉండదు ఆ తేడా ఎప్పుడు ఆ విశేషం దానికి ఉంటుంది కాబట్టి దాస్య అశ్వాను గుర్రములు గుర్రములు అంటే కార్యం అర్థం దాస్యోశ్వాను విందేయం పురుషానహం మరి వీధిలో పనులకి మెయిల్ సర్వెంట్లు పనికిరాదు కాబట్టి మేల్ సర్వెంట్స్ కూడా కావాలి అది వాడి కోరిక బాగుంది కదా ఈ కోరిక మరి వీడు ఎవరిని ఆరాధిస్తాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తాడు ఆ లక్ష్మీదేవి ఎర్రటి కంచి పట్టు చేరినట్టు ఉంటుంది ఆవిడ చేతిలో బంగారపు పాత్ర ఒకటి ఉంటుంది ఆ పాత్ర నుండి అలాగా నాణ్యాలు పడిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటూ ఉండగా అలాగే స్టిల్ ఫోటోగ్రాఫ్ లాగా చిత్రకారులు వేస్తాయి అది ఉపాసన ఈ కథంతా ఎందుకు చెప్పానంటే మీరు మీ మన మీరు ఏ రూపంగా ఉపాస ఈశ్వరుని మీరు ఎలా అయినా ఉపాసన చేయొచ్చు మీరు తెల చేరగట్టచ్చు లేకపోతే ఎలా చేరకట్టచ్చు లేకపోతే నల్ల ఏదైనా నడిపించచ్చు అంతా మీ మనస్సుని దేవుడికి పర్వాలేదు ఏదైనా నడిపించు ఎందుకంటే సర్వము దేవుడే కిషరా చిత్రం అంటే లోకంలో ఇలా అనుకోరు మీరు అలా గమనిస్తున్నారా నేను ఇంత చేతష్టంగా చెప్తున్నాను అనుకుంటున్నాక ఎలా గమనిస్తున్నారా ఉపాసన సమాజము ఉపాసన తత్వం నుంచి ఎంత దూరంగా పోయిందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఉపాసనా తత్వాన్ని తెలుసుకోకుండా ఎందుకు చెప్పేవాడికి తెలిస్తే విని తెలుస్తుంది చెప్పేవాడికే తెలియదు ఒకప్పుడు నేను కొంచెం ేష్గా మాట్లాడుతానా అని పశ్చాత్తాపడ్డా నాకు అలవాటు విప్రాహ్ పశ్చిమ బుద్ధయ్య నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు భా భార్య ఇద్దరు కొడుకుల్ని తీసుకొచ్చాడు పెద్ద కొడుకుకి ఉపనయనం చేశాడు పాపం ఉపనయనం చేసి నాకు దండం పెట్టించాడు బాగానే ఉంది నా దగ్గరికి వచ్చాడు చాలా గర్వంగా దృప్త బాలాకి ఉన్నాడు సో కొని నేను అతన్ని ఆశీర్వదించి పోయి గాలి తీసి పంపించాను తర్వాత బాధపడ్డా ఏమన్నాడు మా అబ్బాయి సంధ్యావందనం రోజు చేస్తాడు అని చెప్పాడు పొద్దున్న సాయంకాలం కూడా సంధ్యావందనం చేస్తాడు అని చెప్పాడు అంటే నేను మహానంద పడిపోయాను పడిపోయి నేను అన్నాను ఏమైనా సంధ్యావందనం అంటే చెప్పు ఇమమ్మే వరుణశీహవ మధ్యాచ పుడయా సాయంకాలం ఉపస్థానం వచ్చి చెప్పాను నేను అంటే అది నాకు అయ్యో అలాగనా పాటే ఈయన వెంటనే ఫాదరు ఇంకా సాయంకాలం సంఖ్యావనం పూర్తిగా రాకపోలేదు పర్వాలేదు అంటే పొద్దున్నది వచ్చా పొద్దున్నది మిత్రశకృష్ణ ఇంద్ర కృష్ణవో చెప్పబోయా అన్న అంటే అది సరిగ్గా రాద అంటే నాకు డౌట్ వచ్చింది గాయత్రి మంత్రం చెప్పాను చెప్పాడు గాయత్రి మంత్రం వచ్చ అతనికి చెప్పాడు మహాప్రాణవర్ణం ఒక్కటి సరిగ్గా పలకడం నేను కొంచెం ఒత్తి పలుకు అంటే ఏమన్నాడు నేను అలాగే చెప్పుకున్నానన్న ఎవరు చెప్పారు ఏమిటి రాదు ఇంక ను మన నాన్నే చెప్పారు అంటే నేను ఆయన ఏమన్నా మీరు చెప్పండి కావచ్చు మంత్రం నా మాట కాదనలేక చెప్పాడు అవును మరి మీరు తప్పులు చెప్తున్నారు కాబట్టి అతను తప్పు చెప్తున్నాడు మీకు సరిగ్గా రాదు అసలు మీరెందుకు చెప్పారు పాఠం వాడికి మీకు రాని మంత్రం మీరు మీరు చెప్పకూడదు పాఠం ఆ పాఠం వచ్చిన వాడు చేసి చెప్పించాలి కానీ మీకు మీకు తప్పులన్నీ ఇప్పుడు వాడికి అంటకట్టారు వాడి జీవితం అంతా కూడా తప్పులే చెప్తారు యూ షుడ్ నాట్ డూ దాట్ అని నేను కోప్పపడ్డాను ఆయన ఆయన దండం పెడతానికి వస్తే నేను కోప్పడ్డాను అలా కోప్పకూడదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కోపం వస్తుంది వచ్చినప్పుడు ఆ ఆ సంవత్సరం అంతా దానికే పశ్చాత్తాపడుతూ ఉంటాను నేను అనవసరంగా కోపడ్డాను ఎందుకు కోపం వచ్చిందంటే వ్యక్తిగతంగా కోపం కాదు తనకి మంత్రం రాదు తను నేర్చుకోవాల్సింది పోయి పాఠం చెప్పేస్తున్నాడు అప్పుడే అప్పుడే గురుస్థానంలో కూర్చున్నాడు అయిపోయింది ఇంకా ఏం చెప్పుకున్నావురా అని అడిగారు అంటే మేధా సూక్తం చెప్పుకున్నావు చెప్పాను చాలా బాగా చెప్పాడు ఇదే వాళ్ళ దగ్గర చెప్పుకున్నావురా అంటే మా నాన్న దగ్గర కాదు ఇది ఇంకో గురువు గారు ఉన్నారండి ఆయన దగ్గరే చెప్పుకో మా నువ్వు మీ నాన్న దగ్గర చెప్పుకోకు నేను ఈయనకి ఏముండవు మీరు కూడా వెళ్ళి ఆయన చెప్పుకోండి మీరు కూడాను మీరు మాత్రం అతనికి బోధించడం మానేయండి ఏం చెప్పారు కాబట్టి జనం తెలుసుకోలేకపోయారు అంటే అది జనువుల తప్పు కాదు ఈ చెప్పేవాళ్ళు కూడా చెప్పద్దండి ఇప్పుడు ఆంజనేయోపాసన చేయిస్తున్నాను అని ఒక ఆయన ప్రచారం మొదలుపెట్టినప్పుడు రే ఆంజనేయుడు అంటే ఇది ఉపాసనంటే ఇది మీరు ఎలా తెలుసుకోవాలి అని చెప్పాలి ఆయన ఆయన చెప్పడు ఎందుకు చెప్పడో తెలుసునా ఆయనకి తెలియదు కనుక దట్ ఈస్ ది పాయింట్ ఉపాసన అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుని చేయాలి ఎనీవే సో ఆత్మరూపంగానే ఉంటుంది ఏదైనా దేవతంటే బయటే ఉండిపోదు పాండరం శుక్లం వాసహ ఎస్ అయం పాండర వాసా ఈ చంద్రబ్రహ్మ తెల్లని వస్త్రము గలవాడు అంటే ఆయన రెండు చేతులు రెండు కాళ్ళు అలా నిలబడి ఉంటాడు వస్త్రం పంచాది కట్టుకుంటాడని కాదండి అలా కాదు అలా చెప్పరు ఉపనిషత్తుల్లో అప్షరీరత్వా ఇప్పుడు ఇక్కడ వైదికోపాసనలో ఉండే రహస్యాన్ని మీరు పట్టుకోవాలి ఇదో అవకాశం మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు చంద్రుడికి ప్రాణానికి అభేదం చంద్రుడంటే ప్రాణమే దాంట్లో చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు గీతలో పుష్ణానిచౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మక అని ఉంది అధ్యాయంలో ఈ ఔషధులనన్నిటినీ సోముడుగా చంద్రుడిగా ఉంటూ రసమును నింపి పోషణనిచ్చేది నేనే కాబట్టి ఆహారం అనేది చంద్రుని యొక్క అనుగ్రహం ఆహారము తినడం చేతనే ప్రాణం నిలబడుతుంది ప్రాణానికి పోషకం ఆహారం అదే ఒకటి రెండు సూర్యుడికి అగ్నికి సంబంధం సూర్యుడంటే అగ్నియే సూర్యుడంటే అగ్నియే మంటే సూర్యుడు అంటే అగ్ని కాదు ఆపహ అగ్ని అంటే వేడికి అగ్ని చిహ్నం ఇప్పుడు సూర్యుడు అంటే మంటలు మండుతాయి అంటే మామూలుగా చెక్కపేళ్ళు పెట్టి మీరు మంటలు పండుతారు అలాంటి మంటలు కావు అవి ఆ మంటలు కావు ఆ మంటలు వేరే మంటలు అవి అవి న్యూక్లియర్ రియాక్షన్కి సంబంధించిన మంటలు అవి మామూలుగా మీరు కట్టెలు పెట్టి పెట్టే మంటలే అలాగే పెద్ద బోళ్ళని కట్టెలు పెట్టి ఎవడో మంటలు పెడుతున్నాను మకర జ్యోతి దర్శనంలాగా కాదు మగర జ్యోతి దర్శనం అంటే గుట్టడి కట్టెలు పెట్టి మంట పెడతారు అక్కడ పెడితే వీళ్ళు ఎలా చూసి దండం పెడతారు ఆ తప్పు అక్కడ జ్యోతి టైం అయిందండి జ్యోతి వెలిగించండి ఆ జ్యోతి దర్శనం అయింది ఫైన్ అది సెలస్ట్రియల్ ఫినామిన అన్నాను అని చెప్తాడు వీళ్ళు వాళ్ళతో యు ఆర్ మిస్లీడింగ్ పీపుల్ యూ షుడ్ నాట్ డూ దాట్ అది సెలస్ట్రియల్ ఫినామిన చెప్పబట్టి తొక్కిసలాటలు అయ్యి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి ఒక ఒక ఒక మిస్టేక్ కారణంగా కొన్ని వందల మంది తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయారు అది సెలస్టియల్ కాదండి అక్కడ అలా మంట వేస్తారు దాన్ని మనం దర్శించి దండం పెట్టుకోవాలి క్లీన్గా ఉంది చూడండి ఎప్పుడు కూడా సత్యం బేసిస్ మీద మీరు ఉపాసనని పెట్టుకోవాలి సమ్ డైగ్రెషన్ ఈజ్ డోంట్ మైండ్ సో చంద్రుడంటే అప్పులకు అప్పులంటే జలములు జలములకు సంబంధం వైదిక దర్శనంలో అంటే మన వాళ్ళు వేద పండితులు ఏమనుకుంటారంటే ఆ చంద్రుడి మీద నీళ్లు ఉంటాయన్నమాట చంద్రుడి మీద నీళ్లు ఉండవండి అక్కడ అంతా మట్టి మశానం ఉంటుంది తప్ప నీళ్ళు ఏముండవు రాళ్ళు ఉంటాయంటే కాదు మీకు తెలియదు వేదంలో చంద్రుని మీద నీళ్లు ఉంటాయని ఇలాగ అడ్డగోలుగా మాట్లాడితే మనం ఏం చెప్తాం వేదంలో చంద్రుడి మీద నీళ్లు ఉంటాయని చెప్పారు నీళ్లు కాదయా బాబు నీళ్లు లేవు అక్కడ వెళ్ళారు కదా వీళ్ళు రాకెట్లోనే వీళ్ళు అదేవిధ అమెరికా వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళారు కదా అంటే అదంతా కూడా ఫేక్ హాలీవుడ్ వాళ్ళని పట్టుకుని ఒక ఒక కల్పి ఒక ఒక చంద్రుడిని భూమండలం మీద ఆ కాలిఫోర్నియా డెజర్ట్లో చంద్రులాగా తయారు చేసి అక్కడ దింపారు అదే ఫోటో తీసి మనకు చూపించారు తప్ప చంద్రుడి మీదకి వెళ్ళలేదు చంద్రుడు అంటే అని ఇప్పటికీ నమ్మి వాళ్ళు మీకు రాజమండ్రి వెళ్తే చాలామంది కనపడతారు అక్కడ పండితులు అందరూ ఉన్నారు వాళ్ళతో చర్చించారు కాబట్టి నేను అలా చెప్తున్నా అలా కనపడతాను యూ షుడ్ నాట్ టేక్ ఇట్ లైక్ దాట్ వాట్ యూ షుడ్ డూ ఈజ్ సన్ ఈజ్ హాట్ మూన్ ఈజ్ హూట్ మీ అనుభవాన్ని చూసుకోండి అగ్ని వేడిగా ఉంటాడు గాడిపోయే దగ్గర నిలబడితే వేడిగా ఉంటుంది అదే చెరువు పక్కన నిలబడితే గాలి వీసిందనుకోండి చల్లగా ఉంటుంది అంతే కాబట్టి ఆ చల్లదనము అప్పులు అంటే చల్లదనము అగ్ని అంటే వేడి అని అర్థం అలా తీసుకోవాలి కాబట్టి చంద్రుడు యొక్క స్వరూపమే చల్లదనము అప్షరీరత్వాది పైగా ప్రాణదేవతారూపుడు కూడా ప్రాణము అంటే పుష్టి ఆహారము కాబట్టి తర్వాత మనలో కూడా అధ్యాత్మంలో కూడా అపోమయ ప్రాణ అని మేము చాంద్రోజంలో వచ్చింది అన్నమయగుంహి సౌమ్య మనహ అపోమయ అని ఇంకోటి ఏదో ఉంది జలములే తేజోమయీ వాక్ జలములే ప్రాణము కాబట్టి ఎంత సంబంధం వచ్చిందో చూడండి ప్రాణము జలములు ఆహారము చల్లదనము చంద్రుడు ఇన్ని కలిసి ఉన్నాయి ఆ ఉపాసనలో కాబట్టి చంద్రుడు అప్షరీరుడు కనుక అంటే చల్లదనమునకు చిహ్నమైనటువంటి అప్పులు లేక అప్పుల యొక్క ధర్మమైన చల్లదనమే ఆయన యొక్క స్వరూపం కనుక ఆయన ఓషధులను పోషిస్తూ ప్రాణాత్మకుడై ఉన్నాడు కనుక ప్రాణరూపుడై ఉన్నాడు కనుక ఆయనకి ఆ చల్లదనం కారణంగా అప్ శరీరం కారణంగా తెల్లటి వస్త్రము గలవాడు అని వర్ణించారు అది అంతేగాని తెల్లని వస్త్రము అంటే త వస్త్రం తెల్లటి గ్రహం నూరు నెంబరో నూట ఇరవై నెంబర విస్త్రీ చేసి కట్టుకున్నాడు అని అలా అనుకోకూడదు పాండరవాస అంటారు సోమో రాజా చంద్ర అది మూడో విశేషణం చంద్రుడు సోమో రాజా ప్రకాశిస్తాడు సౌమ్యంగా ప్రకాశిస్తాడు చల్లగా ప్రకాశించువాడు కాబట్టి ఆయనకి మూడో విశేషణం ఎ అన్నభూత అభిషూయతేతాత్మకో యజ్ఞే తమ్ ఏకీకృత్యతమేవ అహం బ్రహ్మ ఉపాసే ఇంకా చంద్రుడికి ఇంకో లక్షణం ఉంది ఓషధులంటే చంద్రుడే ఓషధులు ఆ చంద్రకాంతి చేతనే పోషింపబడతాయి కాబట్టి సో పుష్ణానికి ఔషధీస్తవా సోమోభూత్వా రసాత్మక అని గీత చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ ఔషధులన్నీ ఉంటాయి ఔషధులంటే మొక్కలు అని అర్థం ఆ మొక్కల నుంచి వచ్చింది కాబట్టి మందుకి ఔషధము అని పేరు ఔషధి అంటే మొక్క హెర్బ్ హెర్బ్ అని అర్థం ఇప్పుడు ఈ ఔషధులన్నిటికీ శ్రేష్టమైనది సోమలత ఇది కొంచెం వైదిక ప్రక్రియ సోమలత సోమలత అంటే అది అది ఏమిటి సోమలత అది యజ్ఞంలో సోమలతను దంచి పిండితే రసం వస్తుంది ఆ రసాన్ని హోమం చేస్తారు ఇది సోమయాగము అని పేరేదానికి అది సోమలత ఈ సోమలత ఇప్పుడు యజ్ఞం చేస్తూ ఉంటారు మొన్న అతిరాత్రం చేశారు అతిరాత్రంలో సోమక్రయణము చూపించారు చూపించి నేను ఊళ్ళో లేను అప్పుడు అప్పుడు ఎక్కడికో వెళ్ళాను నేను ఆస్ట్రేలియా పోయాను ఆ టైంలో ఇక్కడ అతిరాత్రం అయింది సోమలతాది సోమ కరయణము సోమలతని కొని పట్టుకురావాలి దానికి ఆతిథ్యం ఇవ్వాలి సోమలత చంద్రుడిది చంద్రుడి స్వరూపం అంటే బ్రహ్మస్వరూపం దానికి అతిథిగా మన యజ్ఞశాలకి విచ్చేసింది కాబట్టి ఆతిథ్యం ఇవ్వాలి ఆతిథ్యేష్ఠి అని ఒక ఇష్టి ఉంటుంది చాలా పెద్ద వ్యవహారం ఆ సోమలతని దంచి ఆ రసాన్ని చెక్కతో చేసిన పాత్రలలో నింపి హోమం చేస్తారు గ్రహములు పేరు వాటికి అలా హోమం చేస్తారు ఇదంతా యజ్ఞంలో భాగం ఇప్పుడు ఆ సోమలతకి అక్కడ ఉన్న సోముడికి అభేదం ఏకీకృత్య ఒక్కటి చేసేసి ఆ చంద్రుడే ఇక్కడ సోమలత రూపంగా ఉన్నాడు అని నేను ఉపాసిస్తున్నాను యజ్ఞం చేసేవాడు కదా మరి ఆయన బ్రాహ్మణుడు కదా గర్గ్యుడు సో అలాంటి ఉపాసనది ఇంతకీ ఈ సోమలత అనగానేమి ఆ తీగ తీగ అది తీగ మొక్క అంటే తీగ లత కదా లత అంటే తీగ అని అర్థం ఏమిటి అంటే దీని మీద చాలా ఒపీనియన్స్ ఉన్నాయి ఖచ్చితమైన అభిప్రాయం ఏమిటి లేదు మామూలుగా మీమాంసకులు కర్మవాదులు ఉన్నారుగా కర్మలు చేసే యజ్ఞాలు చేసే సోమయాదులు వీళ్ళందరూ ఉన్నారు కదా ఎవరో ఉన్నారు వాళ్ళో ఉన్నారు మా చాలా ముందు ఉండేవారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి అడిగితే వాళ్ళకి తెలియదు ఉంటే అని చెప్పేసి వల్లించడమే తప్ప ఆ సోమలత ఏటో వాళ్ళకి తెలియదు లిటరేచర్లో ఈ ఇండాలజిస్టులు ఉన్నారు కదా వాళ్ళు బాగా దాని మీద రీసెర్చ్ చేసి ఏమిటై ఉంటుందా అని వాళ్ళు ఏవో ఐదారు బొటానికల్ నేమ్స్ చెప్పారు ఇది ఇదై ఉంటుంది అదై ఉంటుంది అదై ఉంటుంది అని అలా చెప్పారు ఏది అన్నది ఎవరికీ తెలియదు ఈ లోపల పురాణంలో పడిపోయింది పురాణం అంటే ఏమిటి హనుమంతుడు సంజీవనీ పర్వతం తీసుకొచ్చాడు చూడండి అప్పుడు దాని మీద సోమలతే ఉండేది ఈ సోమలతో రాత్రిపూట వ్యక్తి ప్రకాశిస్తుంది తప్ప పొగలు కనపడదు హనుమంతుడికి కూడా కనపడకపోతే ఆయన ఏదో చేశాడు అని ఇలాగే కథలు విన్నారు కదా మీరు అది హనుమంతుడికి మాత్రమే కనపడతాయి తప్ప నిత్య బ్రహ్మచారికి ఆయనకే కనపడతాయి తప్ప ఇంకెవడికే కనపడవు తీరా తీసుకొచ్చి లంకలో కొండం తిండిన తర్వాత మిగతా వాళ్ళ మళ్ళీ హనుమంతుడి ఖాళీ పుట్టుకుంటే ఆయన ఆయనకే కనపడతాయవి విన్నారా ఈ కథలు మీరు విని ఉంటారు నేను విన్నాను సో ఈ విధంగా ఆ సోమం గురించి కథలే తప్ప అది ఏమిటో ఎవరికి తెలీదు ఆధునిక కాలంలో అంటే గత వందేళ్లలో కానీ రెండు వందల ఏళ్లలో కానీ యజ్ఞం చేసే సందర్భంలో సోమలత ఎవరికి తెలీదు అది ఏమిటో తెలిస్తే కదా పట్టుకురావడానికి పూతీకము ఇంకొక లత ఉన్నది బత్సలి తెలుగులో బత్సలి బత్సలిది ఏముంది తేగ బత్సలి మళ్ళీ బత్సలిలో రెండు తేగ బత్సలి ఇంకో బత్సలి ఆ ఇంకో బత్సలి కాదు తీగ అది అది పట్టుకొస్తారు వత్సలకారు సజ్జీలో వేసి పట్టుకొస్తారు అది కూడా మీకు దంచితే నీరు వస్తుంది చాలా తడిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఆ రసాన్ని హోమం చేస్తారు దాంతో అది యజ్ఞం ఆరోగ్యంగా చేస్తారు అనివే ఆ సోమలత శంకరుడి కాలంలో సోమలత ఉండేదని అనిపిస్తుంది ఒరిజినల్గా కేరళలోనే దొరికి ఇటు పైగా శంకరులైతే దాని సబ్స్టిట్యూట్ గురించి మాట్లాడలేదు సర్వత్రా సోమరసాన్ని గురించే మాట్లాడారు కాబట్టి ఆయన కాలంలో ఉండుంటుంది ఆయన రెండు సంవత్సరాల క్రితం వాడు ఈ ఎనిమిది సంవత్సరం కాలం వాడు కాదు బాగా పాతవాడు అని చెప్పడానికి ఈ సోమలత దృష్టాంతం కూడా ఇన్నర్ ఎవిడెన్స్గా చెప్పొచ్చు ఇంటర్నల్ ఎవిడెన్స్ ఎందుకంటే ఏడు నాటికి ఇంకా సోమలత ఏమీ లేదు అప్పటికే మర్చిపోయింది పోయింది సోమలత ఏవో దాని సబ్స్టిట్యూట్స్ తోటి బత్సల తీగలతోటి యజ్ఞాలు చేసుకుంటున్నారు మన వాళ్ళు ఆ ఒరిజినల్ లేకపోయినా ఏదో సబ్స్టిట్యూట్ పెట్టి మొత్తానికి కర్మ చేసేస్తారు కర్మ నా ఆపరం ప్రభలు తీర్థంలాగా పూర్వ ప్రభల పెద్ద పెద్ద ఉండి ఇప్పుడు ఎలక్ట్రిక్ తీగలు వచ్చే ప్రభ ఏదో వచ్చేందుకు ప్రభే పెట్టి అక్కడికి పోసి దానికి తద్దులు అనిపించేస్తారు అలాగే యజ్ఞం మానేయరు సోమలత బదులు ఏదో దాని బదులు ఇంకోటి పెట్టేసి యజ్ఞం చేసేస్తారు కాబట్టి శంకరుల కాలంలో ఆయనకి సోమలత తెలిసి ఉన్నవాడు అని మనకు అనిపిస్తుంది భాష్యాలను బట్టి కాబట్టి ఆయన క్రీస్తు పూర్వం వాడు ఒక ఇంటర్నల్ ఎవిడెన్స్ మంచిది లతారూపంగా ఉంటాడు ఇప్పుడు ఈ చంద్రుడంటే ఎలా ఉన్నాడు ఇప్పుడు లతారూపంగానే ఉన్నాడు సోమలత రూపంగా ఉన్నాడు యజ్ఞంలో వాడతారు యజ్ఞంలో ఆ చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడు ఈ లతరూపంగా ఉన్న చంద్రుడు మనస్సు ప్రాణశక్తి ఇవన్నీ ఒకటే ఆ పరబ్రహ్మే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు నా అని ఉపాసన అరకంగా రకంగా ఉపాసన నేను చేస్తున్నాను అని అజాతశత్రువు చెప్తున్నాడు ఈ అభిషూయతే అంటే అభిషూయతే అంటే దంచి రసమును తీయుక అని అర్థం సో దంచి రసము తీయబడును ఓకే ఈ ఇదే బ్రహ్మగా నేను ఉపాసన చేస్తున్నాను యథోక్త గుణం యహ ఉపాస్తే సరే ఇప్పుడు ఆ ఉపాసన ఈయన చెప్పక్కర్లేదు ఇంకా ఈయన అన్ని విశేషణాలతో సహా ఈయనకి ఈ తెలుసు అక్కడికి అజాతశత్రువు గార్గ్యుడు వాళ్ళ మధ్య సంవాదం పూర్తయిపోయింది ఓకే ఇప్పుడు శృతి ప్రవేశించి ఇది కూడా ఒక ఉపాసనయే దేవుణ్ణి మనం ఈ రకంగా కూడా ఉపాసన చేయొచ్చు ఉపాసన చేస్తే దీనికి కూడా ఫలము దానికి తగ్గట్లుగా ఉంటుంది అని శృతి చెప్తోంది అందాము సయ ఏతమేవముస్తే ఎవడైతే ఈ చంద్రబ్రహ్మను ఈ విధంగా ఈ విధంగా అంటే ఆ నాలుగు గుణాలున్నాయి ఆ నాలుగు గుణములతో కూడినట్టుగా ఏమిటి ఆ నాలుగు గుణములు బృహన్ పాండరవాసాహ సోమహ రాజా సోమలత రూపంగా ఉన్నాడు రాజు రూప రాజు అంటే ప్రకాశిస్తున్నాడు నాలుగు గుణాలు వేసుకోండి సోమో రాజా కలిపి ఒకే గుణం చేశాననుకోండి సోమలత రాదు విడివిడిగా సోమో రాజా అంటే చల్లగా ప్రకాశిస్తున్నాడు అని ఒక గుణం చేస్తే మూడు గుణాలు అవుతుంది టీకాకారుడు నాలుగు గుణాల కింద రెక్క వేసుకోమన్నాడు కాబట్టి నాలుగు గుణములు కలిగినట్టుగా వీడు ఉపాసన చేస్తున్నాడు ఎందుకంటే ఫలంలో సోమలత ఉంది కాబట్టి ఉపాసనలో కూడా మీరు సోమగుణ సోమలత అనే గుణాన్ని పెట్టుకోవాలి ఫలంలో సోమరసం కనపడుతోంది ఈ నాలుగు విశేషణములతో కూడిన విధంగా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి ఏమిటవుతుంది అహరహర్హ సుతః ప్రసుతో భవతి నాస్యాం క్షీయతే వాడు ఆ ఉపాసన ఆ సోమలత రూపంగా చంద్రబ్రహ్మను ఉపాసన చేసి పెట్టుకున్నాడు కనుక వాడు రోజు విడిచి రోజు రోజుల తర్వాత రోజు ఆ సోమరసాన్ని దంచుతూనే ఉంటాడు సుత అంటే సోమరసమును తీస్తూనే ఉంటాడు ఏమంటే ప్రసుత మరింత అధికముగా సోమరసాన్ని తీస్తాడు ఎందుకు తీయడం సోమరసాన్ని అంటే సోమరసం చేసి యజ్ఞం చేస్తూ ఉంటాడు అలా సంవత్సరం పుడుగునా యజ్ఞం చేస్తూ ఉంటాడు ఇప్పుడు వీడు ఒకడు ఉన్నాడు ఆ తెలలు అంటే నువ్వులు రోజు గానుగాడుతూ ఉంటాడు రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం నువ్వులు గానుగా ఆడవే పని అతనికి నువ్వుల వెంకన్న అని పేరు వెంకన్న అతని పేరు నువ్వు నువ్వులు వెంకన్న ఏమిటంటే నువ్వుల వెంకన్నంటే అవునా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం నువ్వులు అలా గానుగా ఆడుతాం అదే పనేవి ఇంకా వేరే ఆ గాను మీద అలా కూర్చుని ఆ యుద్ధం జయజాలను తోలుతో అలా గానుగా ఆడుతూ ఉంటాడు ఆ తెలగపిండి తీస్తూ ఉన్నాం ఈ నూనె డబ్బాలో పోస్తూ ఉన్నాం అక్కడ వ్యాపారం కొడుకేమో వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆ నూనెని అమ్ముతూ ఉంటాడు ఈయన గానుగా ఆడుతూ ఉంటాడు అంటే దాని అర్థం ఏమిటి ఆ తెల్లల్ని అలా ఉపాసన చేసేదనమాట ఆయన అదేవిధంగా వైదికుడు ఈ సోమలతను అలా ఉపాసనం చేస్తాడు వైదికుడు అంటే విభూతి విభూతి పొట్లం లేదా డబ్బా దర్భ కం పవిత్ర దర్భ తర్వాత ఉద్ధరణి పాత్ర కంచుప ఇలా ఇవన్నీ ఉంటాయి అవి ఎప్పుడు పెట్టుకుంటే వాడే వైదికుడు వాడు యజ్ఞం కూడా చేసి వాడు అయ్యాడు అనుకోండి సోమలత సోమతీగలు ఆ రసం అదే వాడు ఆ విధంగా జీవితం కూడా ఆ సోమయాగాల్ని చేస్తూ అగ్నిహోత్రాలు చేస్తూ ఉండిపోతాడు అదే ఫలం చూడండి కర్మ చేయగడం కూడా ఫలమై కూర్చుంది ఉపాసనకి ఫలం మంచిది అదొక ఫలం ఇంకో ఫలం ఏమిటో తెలిసినా నా అన్నం క్షీయతే ఇవి భోజనానికి ఎప్పుడూ లోటు ఉండదు సుత అంటే సోమరసమును దంచుత ప్రస్తుత అంటే అదే మళ్ళా అధికపుగా సోమరసమును దంచుత శంకరుడు దానికి ఎలా వ్యాఖ్యానం చేశారంటే సోమరసమును దంచి చేసే ప్రకృతి యాగములను ఉంటాయి సోమయాగము వికృతి యాగములను ఉంటాయి వాటిలో మరింత సోమరసాన్ని దంచుతారు ఈ రెండు రకముల యాగములను వాడు జీవితమంతా చేస్తూనే ఉంటాడు అవేవిటో కూడా నేను దృష్టాంతం చెప్తాను భాష్యం చూద్దాము యథోక్త గుణం యహ ఉపాస్తే ఈ పైన విప్పిన నాలుగు గుణములు గల చంద్రబ్రహ్మను ఎవడైతే ఉపాసన చేస్తాడో తస్యా అహరహ వానికి ప్రతిరోజు అహరహ అంటే రోజు మీద రోజు అహ అంటే రోజు మళ్ళీ రోజు ప్రతి పొగలు అని అర్థం పొగలు అంటే రోజని అర్థం ఇప్పుడు నవరాత్రులు అంట నవరాత్రులు అంటే మనం వాళ్ళనుకుంటాము తొమ్మిది రాత్రులు తొమ్మిది రాత్రులు కాదు తొమ్మిది రోజులు అని అర్థం అలాగే అహరహ అంటే పగల మీద పగలు పగలంటే రోజన అర్థం ఏమిటవుతుంది వాడికి ప్రతిరోజు ఏమిటవుతుంది సుత సుత అంటే కొడుకు అని కాదండి అది షూయి ధాతువు ఆ ధాతువు యొక్క రూపం అది సో ప్రతిరోజు కూడా ఆ సోమరస సోమరసము దంచబడు సుత సోమ అభిషుతో భవతి సో ప్రతిరోజు కూడా సోమలతను తీసుకురావడం రసం దంచడం అలాగే ఇది ఎలాగంటే ఆయన ప్రతిరోజు మారేడు చెట్టు ఆకులు కోస్తూ ఉంటాడు అంటే అర్థమేంటి రోజు శివుడికి అభిషేక పూర్తి చేసుకుంటాడు అంతేగా నాకు కూర్చుని తింటాడని అలాగే రోజు సోమరసాన్ని దంచుతాడు అంటే రోజు సోమయాగాన్ని చేస్తూ ఉంటాడు రోజు అంటే అదే ఆ సందర్భం ఐదు రోజులు యాగం అలా ఎప్పుడూ చేస్తూ ఉంటాడు ప్రకృద సోమరసాన్ని దంచుతాడంటే ఒక్కడు కూర్చుని ఏదో దంచుకుంటాడని కాదు యజ్ఞే యజ్ఞం చేస్తూ ఆ సోమరసాన్ని దంచుతాడు ప్రస్తుతశ్చ వికారేషు ప్రసుత అంటే గట్టిగా దంచడం మరింత గట్టిగా దంచడంత ప్రసూత మరింత గట్టిగా దంచడం వికారేషు వికృతి యాగము రోజు వికృతి యాగం యాగాలు రెండు రకాలు ప్రకృతి యాగము వికృతి యాగము ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు సత్యనారతం చేశారనుకోండి అది అయిపోయా వెంకటేశ్వర దీపారాధన చేస్తారు కదా అలా చేస్తారు సర్కార్ దృష్టిలో చేస్తారు ఇక్కడ ఏం చేస్తున్నారో ఏమో తెలియదు కానీ సో అదే ఈ మధ్యన వెంకటేశ్వర దీపారాధన కూడా చేస్తారు సచనారతానికి ఎంత టైం పుడుతుంది రెండు గంటలు పుడుతుంది వెంకటేశ్వర దీపారాధనకి పది నిమిషాలు క్రమం అదే ఉంటుంది సత్యనారాయణ స్వామి చేసిన క్రమమే ఉంటుంది క్రమం అంటే ఏమిటి ముందు ఆహ్వానించటం ఆ వాహనం ధ్యానం ఆ వాహనం రత్నసింహాసనం అలాగ సాగుతూ అవన్నీ ఎలా చేస్తారు సత్యనారాయణ వ్రతంలో అది మెయిన్ పూజ కనుక వాటినే సంగ్రహంగా చేసేస్తారు వెంకటేశ్వరు దేవరాధనలో కదా కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో సత్యనారాయణ వ్రతం ప్రకృతి వెంకటేశ్వర దీపారాధన దీక్కు అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ఉంటాయి కానీ క్విక్గా తొందర తొందరగా అక్కడ వస్త్రం సమర్పయామే అంటే పంచల్చా పెడతాను అక్కడ వెంకటేశ్వర స్వామికి పంచల్చాప పెడతాను ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో వస్త్రం సమర్పయామే అంటే పంచల్చా పెడతాను అంతేగాని వస్త్ర సమర్పయామే అక్షతం వేరు కదా ఎందుకంటే అక్కడ సంపద సమృద్ధిగా ఉంటుంది డబ్బు అక్కడ కూడా అక్షతమే అక్కడ అక్షతం వెంకటేశ్వర దీపారాధన దగ్గరికి వచ్చేప్పటికి మెయిన్ దాంట్లో వస్త్రయుగ్మం అంటే స్పంచల్ చాప్ పెట్టినా చిన్న దాంట్లో వచ్చేప్పటికీ అక్షతాన సమర్పయాన్ని అక్షతలు వేసేస్తా అన్నిటికీ అక్షతలు ఎక్కడ అలాగా ప్రకృతి యాగం వికృతి యాగం ఒకప్పుడు ప్రకృతి కంటే వికృతి ఇంకా గట్టిగా ఉంటుంది కామ్యకర్మలు అలా ఉంటాయి ప్రకృతి యాగం అంటే దర్శపూర్ణ మాస ప్రకృతి దాని అనేకములైన వికృతి యాగాలు ఉన్నాయి అలాగే సోమయాగం ప్రకృతి అగ్నిష్టోమము అంటారు అగ్నిష్టోమం ప్రకృతి సోమయాగాలలో ప్రకృతి సప్త సోమ సంస్థా ఏడు రకముల సోమయాగాలు ఉన్నాయి వాటన్నిటికీ ప్రకృతి అగ్నిష్టోమం ఐదు రోజులు వాజపేయం వాజపేయం కూడా సోమయాగమే వికృతి పన్నెండు రోజులు పదహారు చేస్తారు మహాగ్ని చేయనము అది సోమయాగమే వికృతి యాగాలు ఈ పూజల్లో ప్రకృతి పెద్దది వికృతులు చిన్నవి ఉంటాయి కానీ యజ్ఞాల్లో ప్రకృతి చిన్నది వికృతులు మరింత పెద్దవి ఉంటాయి ఇవన్నీ వికృతే మహాగ్ని చేయనం రోజులు ఉంటుంది వికృతి వాజపేయం పన్నెండు రోజులు ఉంటుంది వికృతి పౌండరీకం నలభై రోజులు చేస్తారు అది వికృతే ఇవన్నీ వికృతి యాగాలు వికృతి యాగాలలో మరింత సోమలత బస్తాలు బస్తాలు సోమలత తీసుకొస్తూ ఉండడము దొరుకుతూ ఉండడము ఇది ఎలాగంటే ప్రతిరోజు శివుడికి అష్టోత్తర శతనామ పూజ చేస్తారు బిల్వ కానీ కార్తీక సోమవారం లక్షపత్రి పూజ చేస్తారు అది వికృతి ఇది ప్రకృతి పత్రి ఎక్కువ కావాలి దాన్ని ఏదో రకంగా నువ్వులు కానీ పత్రములు కానీ తీసుకొచ్చి ఈశ్వరుడికి సమర్పించుట అనేది ప్రధానంగా హిందూ సంప్రదాయంలో మనకి కనపడదు మంచిది అన్నం దీనికి అన్నానికి లోటే ఉండదండి ఆహారానికి లోటే ఉండదు ఎందుకంటే అష్టమానం సోమరసాన్ని చంచుకుంటూ యజ్ఞాలు చేసుకుంటూ కూర్చుంటే పోయిన ఎక్కడి నుంచి వస్తుందంటే అన్నాత్మకోపాసకస్ ఎందుకని ఆ చంద్రుడు అన్నరూపంగా ఉన్నాడు అని వీడు ఉపాసన చేస్తాడు కనుక వీడికి ఆ ఉపాసనకి తగ్గట్టుగా ఆ ఫలం వచ్చేస్తుంది ఈ రకంగా బ్రహ్మ ఒక ఒక బ్రహ్మ తర్వాత ఇంకో బ్రహ్మ ఆదిత్య బ్రహ్మ అయింది ఇంతకీ బ్రహ్మ గొప్పది ఉపాసకులకి ఫలాలు ఉంటాయి కానీ పరబ్రహ్మ అయితే కాదు అందుకోసమే ముందుకు వచ్చాం పోని చంద్ర బ్రహ్మ ఇది గొప్పదే ఉపాసనకి ఫలాలు ఉంటాయి కానీ ఇంకా పరబ్రహ్మకి రాలేదు మీరు గమనించరో లేదో అది తర్వాత మాత్రం సహోవాచార్గ్య ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు చంద్రబ్రహ్మ చెప్పలేకపోయాం ఈయనకి పోని ఇంకో బ్రహ్మ చెప్దాం ఏదో బ్రహ్మ చెప్పాలి ఈయనకి చెప్పి శిష్యుణ్ణి చేసుకోవాలి ఏదో నీకేదో ఒక పాఠం చెప్పాలో నేను అన్నారు ఒక ఆయన ఏదో ఒక పాఠం ఏం చెప్పమంటావు లఘు చెప్పమంటావు లఘు నేనే చెప్తున్నానని నాకు వచ్చు లఘు పోనీ అయితే నీకు కాళిదాసు చెప్తాను కాళిదాసు కూడా నేనే పాఠం చెప్తాను భవభూతి చదివాదా లేదు చెప్తాను రా అని ఆ రకంగా ఏదో ఒకటి చెప్పాలి ఆయన మళ్ళీ గార్జ్యుడు గార్జ్యుడు దృప్త బాలాకే అంటున్నాడు ఏ వాసౌ విద్యుతి పురుష పైకి చూడాలి కూడా ఇది బ్రహ్మ కావాలంటే పైకి చూడాలి చుట్టూ చూస్తే ఏముంటుంది పైకి చూస్తే సూర్యుడు కనపడతాడు పక్కన పెట్టారు చంద్రుడు అది పక్కన పెట్టారు వర్షకాలంలో మెరుపు కనపడుతుంది విద్యుత్ మెరుపు అంటే ఆ దాంట్లో దేవుడు ఉన్నాడండి బాబు మెరుపులో ఉన్నాడా దేవుడు ఎందుకంటే సూర్యుల్లో పవర్ ఉంది చంద్రుల్లో పవర్ ఉంది మెరుపులో లేదా మెరుపులో అద్భుతమైన పవర్ ఉంది కాబట్టి ఆ మెరుపులో ఉండే పురుషుడు బ్రహ్మ మెరుపు అంటే జడమేం కాదు దాంట్లో బ్రహ్మ ఉన్నాడు చేతనమే అది కూడా దానిని మేము ఉపాసన చేస్తున్నాము ఏతమేవా అహం బ్రహ్మ ఉపాసే ఇది ఈ విద్యుత్తునందు ఉండే పురుషుడే బ్రహ్మ అని నేను చేస్తున్నాను సహోవాచాజాత శత్రు ఇప్పుడు అన్నీ అజాతశత్రువు కంగారు కంగారుగా ఆపుతున్నాడు ఎందుకంటే ఆయన మొదలుపెడితే ఆపడబడలే కాబట్టి మొదలు పెట్టడానికి ముందే ఆపేయాలి ఇప్పుడు సంగీతం వచ్చిన వాడు మీకో పా మీకో కీర్తన వినిపిస్తారండి అంటాడు కీర్తన అంటే ముప్పై నిమిషాలు పడుతుంది కాబట్టి ఆయన మొదలుపెట్టాక ఆయన బ్రోచే అని మొదలుపెట్టాక ఇంకా మీరు ఆపలేరు కాబట్టి నేను తప్ప కాగా నా ప్రశ్నించేంత బాగుంటున్నా వింటాను నేను ఇప్పుడు విడిపోతున్నాను ఎల్లుళ్ళు వచ్చి మీ ఇంటికి భిక్షం వస్తాను నేను పరిశోధన చేసి కూర్చున్న తర్వాత మీరు కీర్తన మొదలు పెట్టండి నా భిక్షన నేను చేకరుకుని వెళ్ళిపోతున్నాను మీరు అది అంటే టైం ఆక్టివైజ్ చేయటం టైం ఉండదండి అది పనులే ఎడ్ పనులు ప్రపంచ సంసారకి ఇన్ని పనులు ఉండవు సంసారిక ఏవో అరణి పనులు ఉంటాయి ఈ సద్యా ప్రపంచంలో మల్లెల్లి వీడి పల్లె ఎప్పుడు సామాజం అందుకోవడమే పల్లె పెట్టి కూడ తీయడం దాంట్లో సర్దుబాటు మళ్ళీ మళ్ళీ సర్దుబాటు చేసుకుని మళ్ళీ పెట్టిలో పెట్టుకుంటడం ప్యాకింగ్ అన్ప్యాకింగ్ ప్యాకింగ్ అన్పాకింగ్ మీకు మీరు మీకు హెల్ప్ చేయమంటారా అని అడుగుతారు అడిగి వాళ్ళు ప్రేమగా అడుగుతారు కానీ వాళ్ళు మనకి హెల్ప్ చేయాలంటే అది ప్యాకింగ్ వాళ్ళు హెల్ప్ చేయాలంటే మనం హెల్ప్ చేస్తే కానీ వాళ్ళ కాబట్టి ఇక్కడ ఉన్న టూత్ బ్రష్ తీసి ఈ పౌచ్లో పెట్టి ఇక్కడ ఈ పెట్టిలో ఇక్కడ పెట్టు అదే అడిగే వాళ్ళ చేతి చెప్పడం అంటే మనమే పెట్టుకోవడం వాళ్ళు ఇంకోదో పెడితే వాళ్ళు వెతుక్కూడదు కాబట్టి దానికి హెల్పే ఉండదు ఎవరి పని వాళ్ళు చేసుకూడదే ఎనీవే సో ఆయన ఈ పురుషుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను అంటే ఈయన వద్దున్నాడు నువ్వు చెప్పకురాకురాకొచ్చు సహో వాచా జాత శత్రు ఆ జాత శత్రువు ఏమంటున్నాడు అంటే ఆ మా అని రెండుసార్లు అంటాడు అంటే అలా ఆపేస్తున్నాడు వద్దు మామైస్ సంవధిష్టా అంటాడు అంటే మీరు బాగా చెప్తారు నాకు తెలుసు కానీ ఇప్పుడు వద్దు కొన్ని గుణాలు చెప్తానయ్యా విద్యుత్ పురుషుడు కేవల విద్యుత్ పురుషోపాసన నీకు తెలుసు ఆ విద్యుత్ పురుషుడిలో గుణాలు కొన్ని ఉన్నాయి అయ్యి మీ టెంపుల్ కట్టిస్తానంటే మా ఉందండి బాబు ఆంజనేయ స్వామి టెంపుల్ ఆల్రెడీ ఉందండి అభయాజనే మరైతే అది కట్టిస్తారు పదు ఓ ఎక్కడ ముందు కొను అన్నట్టుగా గుణాలు నేను చెప్తానంటే గుణాలు కూడా నాకొచ్చు ఏమిటో గుణాలు వచ్చని ప్రూవ్ చేయాలి తేజస్వీతి వా అహమేతముపాసే ఈ విద్యుత్తు ఎందుండే పురుషుణ్ణి తేజస్వి అని నేను ఉపాసిస్తున్నాను గొప్పగా తేజస్సు గలవాడు ఆ పురుషుడు అని ఉపాసిస్తున్నాడు తెలుసుకునే ఉందిగా విద్యుత్ ఎంత తేజస్వంతంగా ఉంటుందో చూడండి అది వాళ్ళ మధ్యన సంభాషణ ఇప్పుడు ఇంకా శుభతొస్తోంది ఎవడైతే ఈ విధంగా ఉపాసన చేస్తాడో వాడు తేజస్యాలి అగుము అని ఫలం సయ ఏతమేవముపాస్తే ఇది అజాతశత్రువు మాట కాదు గార్గ్యుడి మాట ఇది శృతి యొక్క వచనం ఆ ఉపాసనని సపోర్ట్ చేసుకోవాలి అలాంటి ఉపాసన కూడా ఉంది మీరు కావాలంటే చేసుకోవచ్చు చేసుకుంటే ఈ ఫలం మీకు వస్తుంది తేజస్వి హీ ఎవడైతే ఈ విద్యుత్ పురుషుణ్ణి తేజస్వి అన్న విధంగా ఉపాసన చేస్తాడో వాడు తేజస్శాలి అయిపోతాడు అంతేకాదు వాడవడమే కాదు తేజస్విని భవతి ప్రజాభవతి అధిక ఫలం వాడవడం మామూలు ఫలం ఆ ఉపాసనకు అంత ఫలం వాడి సంతానము కూడా తేజస్సు కలవి అధిక ఫలం సరే అధిక ఫలం వచ్చి చెప్పారు రోజు విశేషం శంకరులు చెప్తారు తథ తథ అంటే విద్యుతి ఇప్పుడు ఈ పురుషుణ్ణ లెక్కవేస్తున్నారు అధిభూతంలో లెక్కవేయాలి అధ్యాత్మంలో కలుపుకోవాలి విద్యుత్తునందు త్వచి త్వగింద్రియమునందు చర్మమనే ఇంద్రియం చర్మమనే ఇంద్రియానికి విద్యుత్తు అధిష్టాన దేవత హృదయేచ హృదయమునందు ఎప్పుడు హృదయం ఉంటుంది ఎలాగంటే ఆదిత్య మండలమునందు కన్నునందు హృదయమునందు చంద్రుని నందు మనస్సునందు హృదయమునందు హృదయం అంటే ఆత్మ విద్యుత్తునందు చర్మము ఇంద్రియం చర్మం అంటే ఇంద్రియం అంటే స్పర్శేంద్రియమునందు హృదయమునందు ఒకే దేవత ఆధ్యాత్మములో కూడా ఇంద్రియము హృదయము ఒకే దేవత ఇప్పుడు మీరు విన్నారా ఈ మంత్రాలు ఎలాగంటే ఇంద్రో మే బలే శ్రిత బలగు హృదయే హృదయం అయ్యి అహం అమృతే అమృతం బ్రహ్మణి అంటే దేవాలయాల్లో చెప్తారు వచ్చిన వాళ్ళు చెప్తారు మంత్రం రాకపోతే ఏ సమస్య లేదు అసలు పూజ స్వామీజీ చెప్పారు ఆయన వివాహానికి వెళ్ళారు ఆయన బాగా నేను ఇంత బాగా వివాహానికి వెళ్తే ముందు హోమం ఉంటుంది కదా అగ్నిహోత్రం వెలిగించి పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణాము రచ్యతే పూర్ణశ పూర్ణమాదయా పూర్ణమేవాశిష్యతే అని అది అది అగ్నిహోత్రలో హోమం చేయించాలి అదైపోయింది ఆ తర్వాత మంగళసూత్రధారణ వచ్చింది పెళ్ళి కదా పూర్ణమద పూర్ణమే వాశిష్యతే అది మంగళసూత్రం కట్టించాలి తర్వాత అగ్గిరి చుట్టూ తిప్పడానికి తిరుగుతుంటే పూర్ణిమదా పూర్ణమేదా అదే అక్షత్రం అంటే అందుకే పూర్ణమద హాయే సో మంత్రం లేకపోతే ఏం చేస్తాను ఇంక అదే ఆయనకు వచ్చిన మంత్రం అదో ఒక్కటే అదే చెప్పి చేశాడు అది బాగా ఉంటాయి ఏదో పిచ్చి పిచ్చిగా చెప్పడం కంటే వచ్చిన మంత్రం ఏదో చెప్పాడు అలాగా ఎనీవే మంత్రం వచ్చిన వాళ్ళు అలా చెప్తారు కనుక తొక్కునందు హృదయం నందు ఆ దేవతకి విశేషణం ఏమిటి తేజస్వీతి విశేషణం ఆ దేవతకి విశేషణము గుణము తేజస్వి ఫలం కూడా అలాగే ఉంటుంది తస్యా తత్ఫలం ఆ దేవత యొక్క ఉపాసనకి తస్యాహద్ గుణం ఆ గుణాన్ని ఉపాసన చేస్తే ఫలం కూడా అదే ఏమిటది తేజస్వీ హీ ఈ ఉపాసకుడు తేజస్సు గలవాడు అవుతాడు అధిక ఫలం చెప్తున్నారు తేజస్వినీహ అస్య ప్రజాభవతి వీటి సంతానము కూడా తేజస్సు గలది యగుము సంతానము అంటే కొడుకు కానీ కూతురు కానీ ఎవళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు కూడా తేజస్సు గలవారు అంటారు కాబట్టి ఈ అధిక ఫలం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఉపాసన చేసుకుంటే ఆయనకే రావాలి కదా ఫలము అంటే ఇంతవరకు ఆదిత్యుడు ఒకడు చంద్రుడు ఒకడు విద్యుత్తు అనేకము విద్యుత్తులు అనేకం కాబట్టి అనేకములైన విద్యుత్తులను బ్రహ్మగా ఉపాసన చేస్తున్నాడు కనుక ఫలములో కూడా అనేకత్వం వస్తుంది వీడు ఒక్కడికే కాకుండా వీడి సంతానాన్ని కూడా కలుపుకుంటే ఐదుగురు అదుగులో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని కూడా కలుపుకుంటే ఆ నేకం అది విశేషం విద్యుతాం బహుత్వస్య అంగీకరణ ఆత్మని ప్రజాయాంచ ఫల బాహుల్యం విద్యుత్తులు అనేకమోన అందరికీ తెలుసున్న విషయం దాంతో ఈ ఫలము యొక్క ఆధిక్యం బాహుల్యం ఫలము అధికంగా ఉంది ఎలాగా ఆత్మని ప్రజాయాంచ తన ఎందు సంతానము ఎందు కూడా తేజస్సు ఉంటుంది ఓం పూర్ణ పూర్ణముదం